భర్గో దేవీ ధీోయో నచోదయా య దీనందోరాయ గోవిందాయ నమో నమ నందగోపకారాయ గోవిందాయ నమో నమ సహనోన్న సహ వీర్య తేజస్విన విద్విషావహై ఓ శాధమైనవి అందంగా ఉన్నవి ఆనందాన్ని ఇవ్వలేకపోవచ్చు కానీ ఆనందాన్ని ఇచ్చేవి మాత్రం ఎప్పుడూ అందంగానే ఉంటాయి అందంగా ఉండాలి అనేది అందరి అభిలాష ఆనందంగా ఉండాలి అనేది అందరి ఆశ మనిషికి ఏదో కావాలి ఏవేవో కావాలి ఎవరెవరో కావాలి మనిషికి ఎన్నైనా ఉండొచ్చు జీవితంలో కానీ తాను ఒక్కడే ఒంటరి వాడే నేను నేనే అలా మనిషి తాను తానుగా ఉండడం ఇష్టం లేక అలా ఉండటంలో సౌఖ్యం లేక ఏవో ఏవో కావాలి అని ఆశిస్తూ ఉంటాడు నేను ఒక మరొక వస్తువుగా మారలేకపోవచ్చు నేనున్నాను అహం అశ్మి నేను మరొకటి కాలేకపోవచ్చు కాని మరొకటి నాకు కావాలి అలా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో కావాలి ఇళ్ళు కావాలి స్కూటర్ కావాలి డబ్బు కావాలి కంప్యూటర్ కావాలి పదవులు కావాలి విందులు కావాలి మందులు కావాలి ఎన్నెండో కావాలి అవన్నీ నేను కాలేను కనుక అవన్నీ నాకు కావాలి అట్లాగే అహం అశ్మి నేను మరొకరు కాలేకపోవచ్చు ఎట్లాగైతే మరొకటి కాలేకపోయానో అట్లాగే మరొకరు నేను కాలేకపోవచ్చు ని మరొకరు నాకు కావాలి అలా ఎందరో కావాలి తల్లి కావాలి అన్న కావాలి తమ్ముడు కావాలి నాన్న కావాలి చెల్లెలు కావాలి అక్క కావాలి బావ కావాలి బావమరితి కావాలి తాత కావాలి మనవడు కావాలి నాకు ఓకే బంధువులు కావాలి మిత్రులు కావాలి ఇలా ఎందరెందరో నాకు కావాలి ఎందుకని నేను వాళ్ళకు కాలేను కానీ వాళ్ళు మాత్రం నాకు కావాలి అందరం ఇలాగ ఈ ప్రపంచంలో కోరుకుంటూ ఉన్నా కనుక మనం ఏది కోరినా ప్రయత్నించి ఏది కొన్నా ఏది కోరుకున్నా అది మనకన్నా వేరైనది మనల్ని వేరు చేసేది అటువంటి వాటిని మనం కోరుకుంటూ ఉన్నాం ఈ ప్రపంచంలో నేను కోరేది ఏదైనా కావచ్చు అది నేను నచ్చింది నేను మెచ్చింది నేను నచ్చింది నేను కోరుకుంటాను నేను ఏదైతే మెచ్చుతూ ఉన్నానో దాన్ని నేను కావాలి అనుకుంటాను కనుక నేను నచ్చింది నాకు కావాలి నేను మెచ్చింది నాకు రావాలి అంతటితో సరిపోవడం లేదు వచ్చింది నా జీవితంలో ఏదో అది నేను నచ్చిందే అయితే ఏదైతే నేను నచ్చుతూ ఉన్నానో అదే వచ్చింది అనుకోండి అట్లాంటిది గనక పొయ్యే పరిస్థితుల్లో గనక ఉంటే నా మనసు కూడా నచ్చుకుంటుంది ఎందుకంటే దాన్ని నేను నచ్చాను గనక దాన్ని నేను మెచ్చాను గనక కనుక అది వస్తే రావడమే కాదు అది ఉండాలి నాతో కూడా నేను నచ్చినటువంటి వస్తువు రావడమే కాదు నాతో కూడా ఉండాలి ఎప్పుడు ఉండాలి అది నాకు దూరంగా పోకూడదు అది ఎప్పుడు నాకు దూరం కాకూడదు ఇది కూడా జరిగేటట్లు జీవితంలో ఎందుకో తెలుసా ఏవి వచ్చినా ఈ ప్రపంచంలో పోయేందుకే వస్తాయి అది తమాష పోయే కాలం ఉందో ఎందుకని వచ్చిన కాలం ఉంది గనక వచ్చేది కాలంలోనే వస్తుంది కాబట్టి కాలంలో వచ్చింది కాబట్టి వచ్చింది ఏదో దానికి కాలం ఉంది వచ్చిన కాలం కనుక వచ్చిన కాలం ఉంది గనక పోయే కాలం కూడా ఉంది కాబట్టి నా ఇష్ట ఇష్టాలు వేరుగా ఉండొచ్చేమో గాని ఒకటిష్టం కావచ్చు నాకు ఒకటి అయిష్టం కావచ్చు కానీ నా ఇష్టా ఇష్టాలు ఏవో వాటి రాకపోకల్ని మాత్రం ఎప్పుడు ఆపలేవు వచ్చేటివి వస్తూ ఉంటాయి పోయేటివి పోతూ ఉంటాయి వచ్చేవి నాకు ఇష్టం లేకపోవచ్చు నాకు ఇష్టం కావచ్చు పోయేవి నాకు ఇష్టం లేకపోవచ్చు నాకు ఇష్టం కావచ్చు కనుక ఏవి వస్తూ ఉన్నాయి ఏవి పోతూ ఉన్నాయి అనేటువంటి విషయంలో నా ఇష్టా ఇష్టాలు వేరుగా భిన్నంగా ఉండొచ్చేమో కానీ నా ఇష్టా ఇష్టాలు ఎన్ని నా హృదయంలో ఉండినా ఆ రాకపోకల్ని మాత్రం ఆపే పరిస్థితి లేదు ఇష్టాలు ఎన్న ఉండొచ్చు ఇష్టం వాటిని ఉంచుకోలేము అయిష్టమైనటువంటి వాటిని ఒక్కొక్కసారి తరమలేము కూడా యవనం ఎవరికైనా ఇష్టమే ఎవరికన్నా కష్టం యవనంలో ఉండేవాళ్ళకి తప్ప ముసలాళ్ళకైతే బ్రహ్మాండం లడ్డు ఇప్పుడు కనుక యవనం ఇస్తామని అంటే ఇక్కడి నుంచి అందరు లేచిపోతారు ముసలి వాళ్ళందరూ ఇంకెక్కడన్నా ఇస్తామని అంటే కనుక యవనం మనిషికి ఇష్టం అందుకనే యవ్వనం అనేది మనిషికి ఎప్పుడూ ఉండాలి నవ్యాతి నవ్యంగా ఉండాలి అని మనిషి కోరుకోవడంలో తప్పు లేదు కానీ ఉండదు అది ఒకటి మనిషికి అర్థం కావాలి జీవితంలో యవ్వనం ఒక పువ్వులాగా విరబూస్తుంది సాయం సంధ్యా సమయాన పువ్వు ఎట్లాగైతే వాడిపోతుందో యవ్వనం కూడా జీవితంలో ఒక దశలో కనిపించి అది వాడిపోతుంది పువ్వులాగే అది నాకు ఇష్టం కానీ అది చేయి జారిపోతూ ఉంటే నేను చేయగలిగేదే యవనంలో ఉన్నప్పుడు దాని విలువ నాకు తెలియకపోవచ్చు మిడిల్ ఏజ్ వస్తా ఉంటే అనిపిస్తుంది పోతూ ఉందే యవనం అని చేయగలిగేది ఏమి లేదు బలం అంటే మనిషికి ఇష్టం కదా అందరూ బలాడ్జులుగానే ఉండాలనుకుంటారు ఈ ప్రపంచంలో ఫుల్ గా చేతులున్నా ఇక్కడ వరకు మడుస్తారు ఎందుకంటే బలం కలిగిన వాడు అని తెలియడానికి ప్రతి మనిషి బలాన్ని వాంచిస్తాడు నేను బలాఢ్యుడిగానే ఉండాలనుకుంటాడు తప్పు లేదా అంటున్నా నేను బలాన్ని మనిషి కోరుకుంటాడు గనక బలం ఉండాలి అని అభిప్రాయపడతాడు గనక దానికోసమే వ్యాయామం దానికోసమే వాకింగ్ దానికోసమే యోగ దానికోసమే ఆహార విహారాలు నియమాలు విటమిన్లు బీ కాంప్లెక్స్ ఎందుకని బలంగా ఉండాలి మనిషిని నిజమే బలాన్ని బలం మనిషికి ఇస్తాం కానీ జీవితంలో ఒక దశలోనే బలం ఉంటుంది అప్పుడు బ్రతుకు బలంగా ఉంటుంది బలం ఉన్నప్పుడు కానీ వర్షాకాలంలో మేఘం ఎట్లాగైతే కారిపోతూ ఉంటుందో బ్రతుకులో బలం కూడా కారిపోతూ ఉంటుంది అందుకని ఒకప్పుడు ఎగురుతూ తిరుగుతూ ఫుట్బాల్ ఆడిన వాళ్ళు కూడాను ఒక దశలో ఎవరి మీదనో చెయ్యి వేసుకుని నడవాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రపంచంలో ఉంది ఎందుకో తెలుసా ఒకప్పుడు బలం ఉన్నదే ఇప్పుడు ఆ బలం లేదు అది నాకు ఇష్టం ఎప్పుడు ఉండాలని కుదరదు ఎప్పుడు ఉండాలి అని నేను అనుకోవచ్చు కానీ అలా జరగకపోవచ్చు కాబట్టి బ్రతుకులో ఒక దశలో అందాలు తుంగి చూస్తాయి మరొక దశలో తొంగి చూసినటువంటి అందాలు అదృశ్యం అయిపోతాయి అన్నీ ఎప్పుడూ ఉండవు మనిషికి ప్లీజ్ ఎప్పుడు ఏవి పోతాయో కూడా తెలియదు ఒకవేళ నేడేదన్నా మనకు ఉంటే ఇవి నాకు ఉన్నాయి నేడున్నవి అని అనుకునేవి కూడాను రేపో లేక మరునాడో నేడో రేపో పొయ్యేందుకే ఉన్నాయి ఓకే అంతేగాని వాటిని ఇవి నావి అని అనడానికి అవకాశం లేకుండా ఉంది కాలం కూడా అంతే ఈ నిమిషం నాది అని మనం అందరం చెప్పచ్చు తరువాత నిమిషం నాది అని చెప్పడానికి దాఖలా లేవు దాఖలా లేవు ఉంటే ఉండొచ్చు తరువాత నిమిషం కూడా మంది కావచ్చు కాకపోవచ్చు ప్లీజ్ కాకపోవచ్చు అవకాశం కూడా ఉంది ఎందుకని ఈ క్షణంలో ఉన్నవాళ్ళు మరొక క్షణంలో ఈ ప్రపంచంలో ఉండలేకుండా పోతున్నారు కనుక కనుక ఈ ఉన్న క్షణం నాదని చెప్పొచ్చేమో కానీ మరొక క్షణం మాత్రం నాదని చెప్పడానికి అవకాశం లేకుండా ఉంది కాబట్టి ఏది ఈ ప్రపంచంలో మనది నాది ఏదన్నది ఈ ప్రపంచంలో దేనిని నాదిగా చెప్పుకోవాలి ఈ ప్రపంచంలో ఎవరు నా వారుగా చెప్పుకోవాలి ఈ ప్రపంచంలో కాబట్టి నేను నేనుగా ఉండలేకపోతున్నాను కనుక నాకు ఎందరో కావాలి వాళ్ళందరూ నేనయ్యే అవకాశం లేదు నాకు ఎన్నో కావాలి అవన్నీ నేను అయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి అవన్నీ నేను అయ్యేందుకు అవకాశం లేదు కనుక అవి నాకు కావాలి వారందరూ నేను అయ్యే అవకాశం లేదు కనుక వారందరూ నాకు కావాలి వాళ్ళందరూ ఉంటే నేను సుఖంగా ఉంటాను ఓకే ఇవన్నీ నా ఆశలు కాని ఎంతవరకు ఎంతవరకు ఏది వస్తువు నాది అని చెప్పగలిగింది ఈ ప్రపంచంలో ఏమో ఇది నాది అని గుండె మీద చెయ్యి పెట్టుకొని చెప్పడానికి అవకాశం ఉందే అనవసరంగా గుండె బాతుకోవచ్చు చదివిరే విషయం నాదండి అనత్ మీనింగ్లెస్ అలాంటి వాళ్ళని చూచినప్పుడు కొత్త కొత్త ఆలోచనలు ఎదురుతూ ఉంటాయి నిన్ననే ఒక కథను చూచాను అందువల్ల ఈ ఆలోచన వస్తుంది లేదు స్వామి చే నా అన్నాడు నేను ఆలోచన చేశాను ఎవడేది పడేసిపోయినా నేను ఏరుకుంటూ ఉంటాను భిక్షగాడ లక్షణం అది ఆయన పడేసిపోయినా నేను ఏరుకున్నాను దాన్ని దాంట్లో ఉంది కథ అంతా ఓహో ఇంతకని వేరు వరకు పోయినాను దాన్ని ఇది నాది ఎందుకు గుండెని కొట్టుకుంటున్నావు నాది అండి ఓహో నీ గుండె గనక కనుక నీకు గుండె ఉంది అంతవరకు పూటవా గుండె ఉంది గనకనే ఛాతి మీద చెయ్యి వేసి ఇది నాది అని చెబుతున్నారు గుండె లేకపోతే చెప్పే ప్రశ్న లేదు గుండె నీకు ఉంది గనకనే మీద చెయ్యి వేసి ఇది నాది అని ఏది నీది ఇల్లు అక్కడ పోయి కొట్టుసారు అర్థమవుతుందే ఇది నాది కదా ఇట్ట కొట్టాలి ఇట్ట కొట్టేది ఏంది ఇది నా అది అది సార్ నీది అది ఇదేంది వస్తువు అక్కడుంది గుండె కొట్టుకుంటావు అది కొట్టుకుంటూ ఉన్నంత వరకు నువ్వు దాన్ని కొట్టుకుంటూనే ఉంటావు అది కొట్టుకున్నప్పుడు ఆగినప్పుడే ఇది ఆగుతుంది అర్థం అవుతుంది కొట్టుకుంటూ ఉంటుంది గుండెని మనం కొట్టుకుంటూ ఉంటాం కాబట్టి నాదే నాదే నాది నేను కాదనడం లేదు కానీ గుండె కొట్టుకుంటున్నాడంటే ఇది నాదే అని దాన్ని నాది అని గుండె కొట్టుకుంటున్నాడంటే మంచిదే సార్ ఎందుకని అది నీది కాదు పోవచ్చేమో కానీ గుండె నీదే పోనీ అది నీది కాదు కొంత తెలియకుండా అర్థమవుతుంది విషయం గుండె నీది కానీ కొట్టుకుంటూ ఉన్నావు గుండె నీకు ఉందంటే దేహం ఉండాలి గుండెని తీసుకెళ్లి దండ్యానికి వేలయ్యలేదు ఏదో ఆపరేషన్ చేసేటప్పుడు తప్పేదన్నారు మేజర్ ఆపరేషన్స్ అయితే తప్ప కాబట్టి గుండె ఎక్కడ ఉండాలంటే గుండె దేహంలోనే ఉండాలి ఓకే గుండె దేహంలోనే ఉండాలి దేహం శాశ్వతం దేహం శాశ్వతం అని చెప్పు దేహమే శాశ్వతం కానప్పుడు దేహం ఉంది నేను లేదు ఇది నా దేహమే కానీ ఇప్పుడు ఇది ఎప్పుడు జారిపోతుందో ఎవరికి తెలుసు ఎముడికి తెలియాలి నాకు తెలిసే అవకాశం లేదు కనుక దేహమే నాది కానప్పుడు ఈ దేహంలో ఉండే గుండే దాన్ని కొట్టుకుంటున్నదేంటి బాక్సే మంది కాదు సార్ బాక్స్లో వస్తూ మంది అర్థమవుతుంది కాబట్టి ఏవైతే ఉన్నవో ప్లీజ్ అర్థం చేసుకో ఏవైతే ఉన్నవో ఉన్నప్పుడు బాగానే ఉంటాయి పోయేటప్పుడు ఏవి బాగుండీ మనకు అర్థం కాదు కాబట్టి ఉన్నవి ఉండినప్పుడు ఏవైతే బాగున్నాయో ఒకవైపు అవి ఉన్నప్పుడు బాగుంటే బాగుండొచ్చు కాక కాని ఆ ఉన్నవి పోయేందుకే ఉన్నవి అనే సత్యం అర్థమైనప్పుడు ఆ ఉన్నవి ఎంత గొప్పవైనప్పటికీ కూడాను అవసరం లేదేమో అనిపిస్తుంది ఎంత గొప్పవైనా అదృష్టపూర్వం హృషితోస్మి అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయన ప్రవ్యం మనోమే భయ ప్రధిత దేవేశ జగన్ నివాస విశ్వరూప సందర్శన యోగం ఎవరి కలుగుతుంది అంత భాగ్యం విశ్వనాథుణ్ణి విశ్వరూపంలో దర్శించేటువంటి భాగ్యం ఎంతమంది కలుగుతుంది పుణ్యాత్ముడు గనక మహాత్ముడు గనక అర్జునుడి కలిగింది అలా కలిగిన సమయంలో ఆ అద్భుతమైనటువంటి మహాద్భుతమైనటువంటి విశ్వరూపాన్ని చూస్తూ అర్జునుడు చెప్తున్నది ఏంటో తెలుసా భగవాన్ అదృష్ట పూర్వం ఖృషితో ఖృషి అస్మి చాలా ఆనందంగా ఉన్నాను చాలా తృప్తిగా ఉన్నాను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకో తెలుసా ఇంత అద్భుతమైనటువంటి రూపాన్ని దృష్ సామాన్యమైనటువంటి విషయం కాదు సమస్తంలో నీవు నిండి నిబిడీకృతమైనటువంటి అద్భుతమైనటువంటి రూపాన్ని తిలకించడం అందరికీ సాధ్యం కాదు అందువల్ల అదృష్ట పూర్వం అదృష్టం పూర్వం గతంలో ఎవరు చూసుంటారని నేను అనుకోవడం లేదు నాతో కూడా కలిపి నేను చూడలేదు ఎందుకని ఇప్పుడే నువ్వు నాకు చూపిస్తున్నావు నా భాగ్యం ఇప్పుడు నేను చూస్తున్నా గతంలో ఎవరు చూసి ఉండరు అనుకుంటా ఎందుకని మొదటిసారి నాకే చూపిస్తూ నువ్వు అందువల్ల అదృష్టం పూర్వం అదృష్ట నేను గతంలో ఎప్పుడు చూసి ఉండలేదు భగవాన్ ఎవరు కూడా గతంలో చూసి ఉండరు అటువంటి అద్భుతమైనటువంటి మహాద్భుతమైనటువంటి విస్మయం అందించేటువంటి ఈ రూపం దృష్టి హృషిత అస్మి హృషితోస్మి నాకు చాలా తృప్తిగా ఉంది ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది చూడం మిక్స్డ్ ఫీలింగ్స్ భయేనచ ప్రవ్యం మనో మే మనహ భయేనచ ప్రవ్యం కాని భగవాన్ భయం చేత భయకంపితున్నయ్య ఉండాలి నేను నా మనసు భయపూరితంగా ఉంది ఇప్పుడు నేను చూస్తా ఉంటే ఇదొకటి चूड़ी भयषिता अस्मी प्रव्यथित भये न प्रव्यम मनोमे ना मनस गूड़गो साम व्यध का व्यध क्रस्थाई प्रव्य भये नय का हे भगवान। తదేవ మే దర్శయ దేవం తదేవ తత్ దూపమేవా దర్శయ తదేవ మే దర్శయ దేవం తత్ అది ఏది దేవరూపమేవా దివ్యమైనటువంటి దేవం ప్రకాశవంతమైనటువంటిది అది ఏదది ఇది కానిది అది ఇది కానిది అది ఇది కనపడుతూ ఉంది ఈ విశ్వరూపం దీనికి ముందు నాది చూసావా అది నీ మంజుల రూపం నా కృష్ణుడు నాతో కలిసి తిరిగే కృష్ణుడు మంజులమైన రూపం దివ్యమైనటువంటి రూపం ప్రసన్నమైనటువంటి రూపం ప్రకాశవంతమైనటువంటి రూపం దేవం దేవ రూపం ఏవా దానిని మే దర్శయా నాకు చూపెట్టు